ప్రార్థం చేస్తున్నాం శోధం వేసుప్రభ అబ్రాహ్మ దేవ వైశాఖ దేవ యాకు నీతి మంత్ర గొప్ప దేవ సరస్వతి కదా దేవాన్ని దేవ హళది యశ్వ్రభం చేసాం ఆ కళప్రభ మా పాపం మా శాపం మా రోగాన్ని మా వేసిన చెడు తల భరించి మరణించి ముందు తిరిగిలేసి జయించిన దేవాన్ని శోధం హళది యసుప్రభ నీ మనభూసంతంగా మార్చుకు సాయంతాలం నడిపించి మీకు వందలే సుప్రభా వాక్యంతో ఇంటానికి వచ్చి మాట్లాడాలి దేవానికి మరి అయితే వచ్చింది సుప్రభాన్ని కాజద నేర్చుకుంది అట్లా మేము నేర్చుకుంటే ఆసక్తి ఉంది మా ఆసక్తిని తురుచిపరిచి ప్రార్థిస్తాం నా దేవానికి శుద్ధం చేస్తాను అలదియ భయం ఇక్కరు చూసే ప్రభావ శ్రమ అలది అధ్య లో అంతా ఈ సుప్రభ అలదియ ప్రేమ నా దేవ అక్రం మిశ్రమించింది ప్రేమ చెలారిపోయింది కుటుంబంలో సంఘంలో చేసే ప్రేమ లేదు హలడియా ముఖ్యమైన ప్రేమ అనే రేసం ప్రభా పౌరుదారు చెప్పింది నా దేవ ఆ కళిసిన ప్రేమ వాళ్ళ ఉదయం లో ప్రవచ్చు మాకు అందరు నింపు అని ప్రార్థించాం వాక్యములే హళడియా చేసి తీసుకెళ్లి మనసు తెచ్చండి మా సౌద్ది తొలగించండి హలడియా నా దేవాన్ని ప్రవర్తన దళిత మాట్లాడండి అలరియా మీ పేరు మన మాట్లాడండి మీరు మాట్లాడే దేవతండి అలాని అన్ని శోధన చేశాను మీ మాట్లాడితే ఎంత తప్పదాన్ని ఉన్నారు రేసు ప్రభా మేం ప్రభా ఆ శక్తి వచ్చినపరచండి మీ వాక్యం పశ్చిదాంత నడిపిస్తుంది వాద్యం చేశాను మీరు సత్యాన్ని తెలియపెచ్చండి పశ్చిదాంతం నడిపి తెచ్చండి సైతం మీరు భలించి దురాత్మ కాల్చి భవజనం కలికరించండి ఆత్మలకు తెలివండి సరస్ద్ధి నడిపించి నానా గాలి కొట్టుకోవాలి రేసు ప్రభా అలానే వాళ్ళకి ఆత్మలకు తెలివండి సరస్థి నడిపించండి నా దేవాళ్ళిస్తుందో గోత పనివారు కొజున్న రేసు ప్రభా పని వారు కొజు నేడుకోమని మీరు చెప్పిం నా దీవానికి శుద్ధం అలరియా నా దే ఈ లాది నా ప్రభా అలరియా లేబా రేస ప్రభా అలరియా శుద్ధి తెచ్చింది అలరియా నా దీవానికి శుద్ధం చేశాను దుస్య నా పక్షంగా ఎవరు నిలబెడతారని మీరు చెప్తుండే ఏషియా చెప్పిన ప్రభావాలను పంపుమైన రేసు నా దీవానికి సుద్దం నేను సిద్ధంగా ఉన్న మేము సేవ చేస్తాము శిల్వ మన భూసాసం మీ శిల్వ రాజ్య స్వార్థం చెప్పాలి సుఖం ప్రభా చెప్తాను సహాయం చేయండి నా దాన్ని స్వార్థం చెప్పాలా అలాగే శుభంగా చేయాలి సుఖప్రభ అదే ఆట తొలి దయ్యాన్ని కాల్చి దురాత కాల్చి అలాగే ఆజీవన్ మీరుండి ఆ సుధానం మీ తనం జ్ఞానం తెలిపి మీ ఆత్మ నడిపిచని ఆట తొలగించి ఈ సినిమా ఏం చెయ్యండి కనబడును నమస్తం వేద సozరాముతి నామమున పఠిస్తాము నమః నమస్తం సozరాముతి దివిలో పరమాత్మ పరి సమరితోడును మరి గురుర్చించును అటువంటి తులమును పోదును ఆ వలీని అఖిలము పఠించి ప్రభామనిని శ్రీమానముని యోమానదు పొంగని యోమాన చాటించే ప్రభాణినిన ప్రభాణి సౌజర్యమున ప్రభాణి దిక్కుల ప్రభాణి సోత్ర परमनाम सविनय भक्ति सूत्र में नाम राममणि नाम सूत्र में द्वारा निर्देश करना है देवी स्तोत्रान पर फिरो धर्मनी के द्वारा वर्णित एक वर्णन रामलीलाओं के प्रपवन कथा और शारवाणी स्तोत्रान पीयूषानी राममणि మేము చేసిన ప్రజలు మోసం చేసిన వాళ్ళు ప్రజలకు మోసం పెట్టి అనేక మోసం చెప్పడం క్రీడలో మాత్రం మోసం ఉన్నది మాది బాధితులు ఉండాలి వాళ్ళు ప్రతి ఏడు మోసం మౌలిక సస్తీ అయిన ముసలి ఉంటారు దవాలన్నిటితో అన్న తమ మనసంతే ఆపర్చుకోవడానికి కొబ్బరి నది పరిమరం నా మార్గంలోకి మార్గసం ఇటువంటి తమని తండిని స్తోత్రాలు స్తోత్రాలు ఆహారించవా కల్వనిని పొ పొమాని సురేమ వసది రహాన్ని తీసుకుని ప్రేమ పుషిారి శాంతి శాంతి చిన్న సరే చిన్న సమయాన్ని బట్టి దేవున్నామని చూడం ఈ దినా మనము అపొస్త కార్యం ఫదో అధ్యాయం ఉంది కొన్ని వచనాలను మనం ప్రాణంతో మనం ముందుకెళ్ళాము ప్రార్థించుకుందాం ప్రేమ గల మా తండ్రి నామాలను శివ నుంచి నమస్కరిస్తూ పూజిస్తూ స్వాధీనపడుతున్నాం అత్యున్నత సింహాసనం ఎల్లప్పుడు పరుషదురు పరుషిధులు పరుషుడు అని కొనియాడ పడుతున్నాం నామానికి కోటాల పూట స్థులు స్తోత్రాలు చెల్లించుకున్నాము తండ్రి ఇచ్చిన సమయాన్ని తరుణాన్ని బట్టి ఉన్నా చెల్లించుకుంటున్నాం తండ్రి చెప్పబోయే వాక్యాన్ని సహాయం దయచేయండి లపర్చేస్తున్న నమ్ము ఎస్ క్రీస్తున్నాము అడిగి వేడుకుంటున్నా చెప్పొచ్చేసి కె శామ్యుల్ బాబు అయితే ఈ యొక్క దినాన మన అభిప్రాయ కార్యము పదో అధ్యాయంలో ఉండి కొన్ని వర్షాలు మనము చూసుకుందాం మొదటి వర్షము ఇటలీ పఠాలంలో శతాధిపతి అయిన కొర్నే భక్తి పరుడు ఒకడు కైసర్ లో ఉండును ఇక్కడ మనకు అనిపిస్తుంది ఏంటంటే ఈ గలీ పటాల మనబడిన పట్టణంలో ఒక శతాధిపతి అయితే ఆయన వంద మందికి ఆయన అధిపతిగా అయి అతని పేరు కోర్నీలైనది అతను వంద మందికి ఆయన అధిపతి ఇతడు చాలా భక్తి పరుడై ఉన్నాడు కైసర్ చాలా భక్తి పరుడుగా ఇతను ఉండి ఉన్నాడు దేవునికి ఇష్టానుసారంగా ఆయన జీవించేవాడే ఉండి అదే విధంగా దేవుని ఆయన ఎక్కువగా ప్రేమించే వాడే దేవునికి ప్రార్థన చేసేవాడే ఇతను చాలా మంచివాడుగా మనకు లేఖ తెలుస్తే ఉండి ఉన్నది అయితే చూసినట్టు అయితే మనం ముందుకు వెళ్తే ఏమైతుందంటే అతడు తన ఇంటి వారి కూడా దేవుని ఎందుకు భయభక్తి గలవాడైతే ప్రజలకు బహుధర్మం చేయొచ్చు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయొచ్చుండేవాడే ఉన్నాడు ఇతను ఎల్లప్పుడూ కూడా దేవుని ప్రార్థన చేసేవాడే ఉండే ఉన్నాడు అదే విధంగా ధర్మ కార్యాలు చేసేవాడే ఉన్నాడు తన తర్వాత దేవుని ఎందుకు భయభక్తి కలిగిన వాడేమిడి ఉన్నాడు తన ఇంటి వారందరితో భయభక్తులు కలిగి జీవిస్తూ ఉండేవాడే ఉన్నాడు అయితే ఇతనికి ఒకటి పొదువుగా ఉన్నది సరే దాని గురించి మనం తర్వాత తెలుసుకుంటాం కానీ ఇతను చాలా ధర్మం చేసేవాడే ఉన్నాడు ఈ యొక్క దినాలలో కూడా చాలా మంది ధర్మాలు చేస్తు వారు ఏమనుకుంటారంటే మా యొక్క పాపం పోతుంది మేం చేసిన పాపం అంతా కూడా పోవాలంటే ఏదైనా ధర్మ చేయాలి లేదా మంచి కార్యం చేయాలి నలుగురికి ఆహార నలుగురికి అన్నం పెడితే లేదా ఒక పది మందికి ఏదైనా ఆహారం పెడితే మా పాపం పోతుందని చెప్పేసి వారు అనుకునే వారేమీ ఉన్నారు అనేక మంది అనేక విధాలుగా తమ పుణ్య కార్యాలు వారి ధర్మ కార్యాలు చేసేవారు ఏమిటి ఉన్నారు కానీ ఎన్ని చేసినప్పటికీని కూడా ఒకటి పొదువగా మానవులకు అందరికీ ఉండేది అయినది అది ఏంటిదంటే అది సంపూర్ణమైన ప్రవణీ స్థితిలో రక్షణలోనికి రావడం అయినది చాలా భక్తి పరుడు ఏమిటి ఉన్నాడు చాలా ప్రార్థనా పరుడు ఏమిటి ఉన్నాడు అదేవిధంగా ఇతరుడు చూసినట్ైతే ధర్మ కార్యాలు చేసేవాడు ఏమిటి ఇతడు ఆ పగలు ఇంచుమించు మూడో వర్షం పగలు ఇంచుమించు మూడో మూడు గంటల వేళ దేవుని దూత అతని ఎందుకు వచ్చి కొన్నీళ్లు అని పిలుచుటకు దర్శనం అందుగా అతడు దూత వైపు చూచి భయపడి ప్రభువ ఏమని అడిగిన దూత నీ ప్రార్థనను నీ ధర్మ కార్యము దేవుని సన్నిధికి జ్ఞాపకార్థము చేరిన వైద్యులని ఇతడు ప్రార్థన చేస్తున్నాడు దేవునికి ఆయన మొరు పెడుతున్న వాడేమిన్నాడు దేవునికి ఆయన అనేకమైన విజ్ఞాపన చేస్తూ ఉండి ఉన్నాడు కాబట్టి అందునిమిత్తమే దేవుడు ఆయన తన దూతని పంపించేవాడేమి ఉన్నాడు దేవుడు ప్రతి ఒక్కరికి కూడా కాపాడడానికి ఆయన తన దూతల్ని ఆయన పెట్టేవాడేమి ఉన్నాడు మనం చూసుకున్నట్ైతే చిన్నపిల్లలు మన కుటుంబంలో ఉంటారు వారికి ఎలాంటి సంరక్షణ లేకపోయినప్పటికీ మనం ఎల్లప్పుడు కూడా వాళ్ళతో ఉండలేము అయితే ఒక్కోసారి ఏమవుతుందంటే చిన్నపిల్లలు వారు వెళుతూ వెళుతూ ఏమైపోతారంటే సడన్ గా కింద పడిపోతారు పడిపోయిన తర్వాత మళ్ళీ వెంటనే లేచి మళ్ళీ నడుచుకుంటూ లేదా పరిగెత్తుకుంటూ వెళ్ళమనేది చదువుతూ ఉంటుంది అయితే ఇక్కడ జరిగేది ఇక్కడ ఏమైంది దేవుని యొక్క భద్రత దేవుని యొక్క కాపుదల ప్రతి మనుషునికి అది ఉండేదైనది ఒకవేళ దేవుని భయభక్తి కలిగి ఉన్నా దేవుడు అదేవిధంగా ప్రేమిస్తాడు దేవుని ఎందుకు భయభక్తికి వెళ్ళి లేకుండా దేవుడు అదే కదా ఎందుకంటే దేవుడు పక్షపాతి కాదు ఈయన వీరు నన్ను నేను వీరితోనే ఉంటాను వీరు ప్రార్థించడం లేదు అని చెప్పేసి దేవుని యొక్క ఉద్దేశం కాదు రోమపత్రిక ఆరోగ్యంగా ఏమంటే పాపం విస్తరించవాలని ఆ కృప విస్తరించే వాళ్ళని పాపంతు నిలిచి ఉంటున్నా ఎందుకంటే కృప విస్తరించాలని చెప్పేసి మన పాపంలో ఉండడానికి దేవుని యొక్క ఉద్దేశం ఆయన సంకల్పం కాదు కాని ప్రతి ఒక్కరు కూడా ఆయన దగ్గర నడవాలని ప్రతి ఒక్కరు కూడా ఆయన తీసుకోవాలని ప్రతి ఒక్కరు కూడా ఆయన నామాన్ని ఉచ్చరించాలని ఆయనకు మహిమా ఘనత ప్రభావం స్థితులు చెల్లించాలని ఆయన ఉద్దేశమై ఉండే ఆయన ఏం చేసిన అంటే అతనికి దర్శనం కలిగింది తర్వాత ప్రభు ఒక దూత వచ్చింది దూత వచ్చేసి ఈ యొక్క ధర్మ కార్యం కూడా ప్రభు సన్నిధికి చేరవని చెప్పడం జరుగుతుంది ఈ దినానికి కూడా మనం ప్రతి ఒక్కరు ప్రార్థన చేసేవారే ఉండున్నారు అంటే చాలా మంది క్రైస్తులు ప్రార్థన చేసేవారే ఉంటున్నారు ప్రతి ఒక్క ప్రార్థన కూడా దేవుని యొక్క సన్నిధానం అది వెళ్ళేదై ఉంటున్నది చిన్న ప్రార్థన అయినా సరే అదే లేదా మన పెద్ద ప్రార్థన అయినా సరే విజ్ఞాపన ప్రార్థన అయినా సరే అదేవిధంగా ఒక సభలో ఒక సంఘంగా కూడుకుని ప్రార్థన చేసిన ఎలాంటి ప్రార్థన అయినా కానీ దేవునికి సంతానంతో అది వెళ్లేదైనది వెళ్లేసిన వెళ్లిన సమయంలో కొన్నిటి మనకు వెంటనే సమాధానం రావడం అనేది జరుగుతుంది మనం కొన్ని అడుగుతుంటాం దేవుడికి ప్రభా నాకు ఇది కావాలి ప్రభావ నాకు అది కావాలి అని దేవుడు కొన్ని మనకు అడిగిన వెంటనే ఇచ్చేవాడే ఉన్నాడు కొన్ని మనకు అడగకు ముందే దేవుడు మనకి ఇచ్చేవాడై ఉన్నాడు మరికొన్ని దేవుడు ఆలస్యం చేసేవాడై ఉన్నాడు ఇప్పుడు మనకు ఉదాహరణకు ఇప్పుడు కారు అవసరం లేదనుకోండి మన కారు దేవుని అడిగితే దేవుడు దాన్ని మనకి ఎందుకంటే అది అప్పుడైతే ఎప్పుడైతే అవసరం ఉందో దేవుడు మనకు అప్పుడే దయచేసే వాడేమిన్నాడు ఒకవేళ ఇలుగు నుంచి మనం అనుకుంటాం ప్రభు నాకు ఇల్లు ఉంటే బాగుంటుంది నాకు అట్లా ఉంటే బాగుండు ఇట్లా ఉంటే బాగుండని చెప్పేసి అనుకుంటాం కానీ ఆ సమయం వచ్చినప్పుడు దేవుడు తప్పకుండా దాన్ని ఇచ్చేవాడై ఉంటున్నాడు అదే ఇప్పుడు చిన్నపిల్లలు అడుగుతారు ఒకవేళ నాకు మోటార్ సైకిల్ కావాలంటే వారిని మనం మోటార్ సైకిల్ ఇస్తామా మనం ఇవ్వము ఎందుకంటే నువ్వు పెద్ద అయిపోయిన నుంచి మంచి చదువుకుని ఉన్నత స్థాయికి వచ్చిన తర్వాత నీకు అప్పుడు పంటి కొనిస్తామని చెప్తామంటాం కానీ దానికంటే ముందు మనం కొనియమని చెప్పవారం అదే విధంగా దేవుడు మనల్ని కూడా ప్రేమించి సంరక్షించి పోజించి రక్షించేవాడై ఉన్నాడు మన అవసరాలు తప్పకుండా దేవుడు తీర్చేవాడై ఉన్నాడు ప్రతి ఒక్క కోరికను దేవుడు తీర్చేవాడై ఉన్నాడు మన దేవునికి దేవుని దృష్టికి మంచిదైనట్లయితే తప్పకుండా దాని తీర్చేవాడై ఉండిన వాడన్నాడు మన ప్రార్థనని ఆయన ఆలోచించేవాడై ఉండి ఉన్నాడు అదేవిధంగా కున్నీ ప్రార్థన ఆలోచించి దేవుడు నీ జ్ఞాన మన ప్రార్థన కూడా ఆయన ఆలోచించేవాడై ఉండి ఉన్నాడు దేవుని యొక్క సందానం కూడా ఆయన ప్రార్థన జ్ఞాపకార్థన దేవుని యొక్క దూత వచ్చినాడు అదేవిధంగా చెప్పినాడు నీ ప్రార్థన అంగీకరించబడి చెప్పిన తర్వాత పేదలనే మారు పేరు గల అతనికి దేవుని యొక్క దూత చెప్పినాడు మారు పేరు ఉన్నాడు ఆయన చర్మ కార్కు ఉన్నాడు ఆయన దిగి ఉన్నాడు అక్కడ ఆ యొక్క కొన్నేళ్ళు చెప్తుంటాడు ఈ కొన్నేళ్లు దగ్గర చాలా మంది పని వాళ్ళు ఆయన వంద మందికి అధిపతి అయి ఉన్నాడు చాలా మంది ఆయన దగ్గర పని ఉన్నారు కాబట్టి ఆ కొన్నేళ్లు ఏం చేస్తుందంటే సరే అని చెప్పేసి ఆయన నమ్మకమైన వారిని ఇతర ముగ్గురిని ఆ యొక్క చర్మకారుని ఇంటి దగ్గరకి పంపించేవాడై ఉంటున్నాడు పంపించిన తర్వాత అక్కడ పేతురు అనే అనబడిన పేదరు అనే అనబడిన ఈ పేదలు ఎవరంటే ఆయన శిష్యులుగా ఉండి ఉన్నాడు పన్నెండు మంది శిష్యుల్లో ఈయన కూడా పేదలు కూడా చాలా చాలా చురుకుగా ఆయన పాల్గొనే వాడైనాడు లేదా ప్రభుణుస్తును ఆయనతోనే ప్రభు నీతో నేను మరణానికి కూడా నేను సిద్ధంగా ఉంటాను నీతో నేను చావడానికన్నా సిద్ధంగా ఉంటానని ఈ పేతులు చెప్పినవాడే ఉండి ఉన్నాడు అదే విధంగా పేదడు ఎర్జనని ముమ్మారు ప్రభు నేసుకో ప్రభు నేసుకు ఎర్జనని ముమ్మారు చెప్తావని ప్రభు చెప్పినప్పుడు అదేవిధంగా ప్రభు నేసు నేను ఎవరో తెలియదని చెప్పేసి ఆయన బొంకినట్టు కూడా మనం చూస్తుంటాం అదేవిధంగా కోడిగా అప్పుడు కూర్చినట్టు మనకు తెలిసేదై ఉండి ఉన్నది ఈ యొక్క చాలా బలమైన కార్యాలు చేసిన ఉన్నాడు ఒక పక్క మనం చూసినట్లయితే ఇతడు దేవుని ఎడగలని చెప్పేసి ముమ్మారు చెప్పి ఉన్నాడు దాని తర్వాత ప్రభు నేసి తీసి ఎప్పుడైతే చనిపోయి ఆరోహణ వెళ్లిపోతాడు అప్పుడు దాని తర్వాత ఆయన బలమైన కార్యాలు దేవుని కొరకు చేసేవాడే ఉన్నాడు మొదటిగా ఆయన వాక్యం చెప్పినప్పుడు ఆ దినాల్లో పది దినాల తర్వాత వారు వారు ప్రార్థన చేసిన తర్వాత వారు ఏం చేస్తారంటే పది దినాల తర్వాత తర్వాత అప్పుడు వాక్యాన్ని ప్రకటించేవాడే ఉండి ఉన్నారు వాక్యాన్ని పేతలు వ్యూహాలు అందరూ ప్రకటించినప్పుడు అప్పుడు ఏమిటంటే వీరు మత్తు దాగి మత్తు ద్రాక్ష తాగి ఉన్నారా ఈ విధంగా మాట్లాడుతున్నారు ఏ భాషలో మాట్లాడినా కానీ మాకు అర్థమవుతుంది వీరు ఏ విధంగా మాట్లాడుతున్నారని చెప్పేసి వాళ్ళు అనుకుంటే అప్పుడు పేదలు లేచి ఏమన్నట్టంటే పొద్దు పొద్దుపోకి జామైనా కాలేదు మేము మద్యం తాగడానికి మద్యం తాగలేదు లేదా ద్రాక్షలతో మేము పుచ్చుకోలేదు అని చెప్పేసి వాడు ఏమిటి ఉన్నాడు దేవుడు దేవుని ఆత్మ ద్వారా వారందరూ కూడా అన్య భాషలు వారు మాట్లాడినప్పుడు ఈ పేదలు మాట్లాడినప్పుడు సిరియా దేశం వారు ఎబ్రి భాష ఉన్నవారు హిబ్రి భాష అర్థమవుతుంది గ్రీక్ భాష ఉన్నవారు గ్రీక్ భాష అర్థమవుతుంది ఏ విధంగా ఉన్నారో ఆ భాష వారికి అర్థమైపోతున్నది కాబట్టి ఇంకా అనేకమైన కార్యాలు పేదరు చేసిన వాడు ఐదు వేల మందిని ఒకేసారి వారు బాప్తీసం పొందిన వారే వెళ్ళు ఉన్నారు ఆయన చెప్పిన వాక్యానికి మీరు సిలో వేసిన ఈ క్రీస్తునే ఈ యేసునే మేము ప్రకటిస్తున్నామని పేదరు అప్పుడు ధైర్యంగా చెప్పిన వాడే ఉన్నాడు ఎప్పుడైతే నేను ప్రవేణ్ తీసుకున్నాను మారు ఎప్పుడైతే చెప్పినడో దాని తర్వాత వెంటనే దాని తర్వాత ప్రవీణ్ ఏసుక్రీస్తూ ఆయననే మీరు సిలో వేసిన ఈ యేసునే నేను ప్రకటిస్తున్నాను కాబట్టి ఈయన ద్వారానే మీకు రక్షణ అన్నప్పుడు వాళ్ళందరూ ఏమంటారంటే అయ్యలారా మరి ఏం చేయవలను మేము రక్షణ పొందడానికి ఏం చేయాలంటే మీరు ఏ స్పరిస్తున్నామా అని నమ్మి మీరు బాప్తిజం పొందండి అప్పుడు పరిశుధాత్మని పరం మీరు పొందుతారు అని చెప్పడం అనేది జరిగింది దాని తర్వాత ఐదు వేల మంది ఒకేసారి వారు బాప్తిజం పొందడం జరుగుతుంది ఆ విధంగా చేరడం అనేది జరుగుతుంది ఈ యొక్క పేదలు ఆ చదమక్కా కారుని ఇంట్లో ఆయన నివాసం చేస్తూ ఉండి ఉన్నాడు నివాసం చేసే సమయంలో అప్పుడు ఏమవుతుందంటే అతనితో ఇద్దరు దూతలు వెళ్లి ఆయన ఇవాళ ఇంటికి వెళ్లి అయ్యో కొన్నేళ్ళు తన ఇద్దరు ఇద్దరు మనుషుల్ని పంపించేసి ఆ పేదలను పిలుచుకొని పిలుచుకొని రమ్మని చెబుతుంటాడు చెప్పే సమయంలో వారిద్దరు వస్తారు వారిద్దరు వచ్చిన తర్వాత ఈ పేదల దగ్గరికి వస్తుంటాడు వచ్చిన తర్వాత వారు ఏమంటారంటే ఈ సంగతులన్నీ కూడా ఆయనకు పేదరు చెప్తారన్నమాట వారిద్దరు వచ్చి మా యొక్క యజమానుడు ఉన్నాడు కొన్నీళ్ళు ఉన్నాడు కొన్నేళ్ళ దగ్గర మేము పనిచేస్తున్నాము ఆయన మా యొక్క ఆయనకు ఈ దర్శనం కలిగింది దూత వచ్చి ఈ విధంగా చెప్పిన తర్వాత మేము ఇద్దరు ఇక్కడికి వచ్చినాము తీసుకుని అని చెప్పినప్పుడు ఆయన చేసినట్టే సరే అని చెప్పేసి ఆ పట్టణానికి ఆయన వెళ్ళడం అనేది జరుగుతుంది అయితే ఆయన వెళ్లిన తర్వాత వెళ్లి ఆ పేదలు చేసినట్టు వెళ్ళి కొన్నేళ్ళ దగ్గరకు వెళ్తాడు కొన్నేళ్ళ దగ్గర వెళ్లిన తర్వాత మనం ఒకసారి పది ముప్పై ఆరో వచ్చి మనం చూసుకుందాం పది ఇరవై ఒకసారి మనం చూసుకుందాం పదాధ్యాయము ఇరవై ఆరో వచ్చిన అందుకు అయితే ఇక్కడే ఇరవై ఐదవ వచ్చిందంటే పేదలో లోపలికి రాగానే కొన్నీళ్లు అతను ఎదుర్కొని అతని పాదములను పడి నమస్కారం చేసిన పాదవుల మీద పడి నమస్కారం ఆయన చేస్తుంటాడు ఈ కొన్నేళ్ళు ఏమనుకుంటానంటే ఈ యొక్క చూసి ఈయన దేవుని యొక్క దేవుడు దేవుని యొక్క దూత నాకు చెప్పినానంటే ఏ ఎంత పరిశుభ్రడో ఆయన చెప్పేసి ఆయన పేద కాళ్ళ దగ్గర ఆయన కింద ఆయన నమస్కారం చేసే వాడే విధంగా నమస్కారం చేసే వారే ఉండున్నారు ఈ దినాల్లో కూడా చూసినట్ైతే అనేక మంది అనేక విధాలుగా వారు మనుషులను నమ్మే వారే ఉంటున్నారు అదేవిధంగా మనుషులకు నమస్కారం చేసి వారు వంగి వంగి వారు చూసినట్టే వారు కాలు చేయడం అనేది జరుగుతూ ఉంటున్నది కేవలం మన ప్రభుత్వే మనం నమస్కరించాలి ఆయన్నే మనం పూజించాలి ఆయనే మన దేవుడు ఆయనే మన రక్షకుడు ఆయన్నే మన విమోచకుడు సజీవుడైన దేవుడై ఉంటున్నాడు ఇన్నా నేడు ఏకరీతిగా ఉండిన వాడు అల్ఫాయో మేక విన్నాడు మొదటి వాడు జీవించి వాడై ఉండి ఉన్నాడు కేవలం ఈ స్తోత్రం అనేది ఈ నమస్కారం అనేది ప్రతి ఒక్కటి కూడా ప్రభుత్వేట్ చెందవలసి ఉండి ఉన్నది ఎందుకంటే దేవుడు మనుషులను ఏదో మనము లోకంలో ఏదో సంపాదించుకొని ఏదో గొప్పవారిగా ఒక బిల్ గేట్స్ లాగనో ఒక అమ్మాని లాగానో ఇంకెవరి కావాలని కాదు దేవుని యొక్క ఉద్దేశము మనకు స్పష్టంగా చెప్పింది ఏంటంటే ఏషా వంద నలభై మూడు అధ్యాయం ఏడో వర్షంలో ఏమన్నంటే నా యొక్క మహిమ నిమిత్తం నేను సృజించిన వారిని అని చెప్పేవాడే ఉన్నాడు దేవుడు ఏమంటున్నాంటే ఆయన యొక్క మహిమ నిమిత్తము ఆయన సృజించిన వాడే ఉన్నాడు మానవుడు సృజించడానికి దేవుని సంకల్పము అనాది కాలం మొదలుకునే సంకల్పం అనేది జరిగినది దేవుడు ఏదో ముందు ముందుగా మనిషిని చేద్దామని చెప్పేసి ఆయన ముందుగా తన ప్రణాళిక లేదు కానీ దేవుని యొక్క ఆయన ప్రణాళిక ఏమైందంటే మానవులందరితో నిశ్చితింపబడాలి ఎప్పుడైతే దేవుని యొక్క దూతలు దేవుణ్ణి దేవుని విసర్జించిన వారైన్నారు దేవుణ్ణి కింటే తను తాను హెచ్చించుకొని ఎప్పుడైతే ఈ యొక్క దుష్టుడు పడిపోయినాడు దేవుడు దుష్టుడు మొట్టమొదటిగా జరిగిన పాపం ఎక్కడ జరిగిందంటే పరలోకంలోనే మొట్టమొదటిగా జరిగినది ఎందుకంటే పడిపోవడం ముందు అహంకారం నచ్చును గర్వం నచ్చను అని దేవునికి రాయబడింది కాబట్టి ఈ దుష్టుడు ఏం చేసినంటే ప్రభు కంటే తన స్థానాన్ని ప్రభు నేను ఇంత ఉన్నాను కదా ఇంతతో ఇంక నేను ప్రభు కంటే కదా అని తనలో తాను అనుకున్నాడు అప్పుడు వెంటనే ప్రభువు తెలిసినది తర్వాత ప్రభు ఆ అక్కడ నుండి వెళ్ళగొట్టిన సమయంలో వెళ్ళగొ సమయంలో అనేక మంది దూతల్ని తీసుకొని ఈ యొక్క లోకానికి ఈ యొక్క రావడం అనేది జరుగుతుంది భూలోకానికి దాని తర్వాత దేవుడు మానవుల్ని సృజించి ఈ యొక్క దేవదూతలు చేసినప్పుడు వారు దేవుడు బాధ్యత మామూలుగా దేవుడు కల్వం కాకంటే వారు కలిగిపోయినారు కానీ మానవుని మట్టుకు తన స్వాస్థాలతో ప్రతి ఒక్క మానవుని నిర్మించిన ఉన్నాడు మట్టిని తీసుకొని అతని యొక్క నాచ గ్రంథంలో జీవాయుని ఊది దాని తర్వాత మానవుని తయారు చేసి ఒక మనిషిగా చేసుకువాడైండి ఉన్నాడు కాబట్టి దేవునికి మా అనేకమైన సంకల్పాలు మానవుని పట్ల ఉన్నది మానవుడు దేవుణ్ణి సుధించాలనేది ఉద్దేశంతోనే దేవుడు మనల్ని పంపించడం అనేది లోపంలో పంపించడం అనేది కానీ వేరే ఉద్దేశం ఏమి కూడా కానీ కాదు అయినప్పటికీ ఇక్కడ ఎందుకంటే అప్పుడు పేదలు ఏమంటారంటే నీవు లేచి నిలము నేను కూడా నరుడని అని చెప్పి అతని లేవనెత్తెను కాబట్టి పేదలకు తెలుసు ఏంటంటే ఎవరు దేవుడు అదే ఎవరు తండ్రి ఉన్నాడు ఎవరు స్థాయిలో ఉన్నాడు అని తెలుసు కాబట్టి ఆయన నీవు లేచి నిలము నేను కూడా నరుడని కాబట్టి ఏ నరుడు కూడా ఇంకొక నరునికి పాదంలో నమస్కారం చేయకూడదని చెప్పేసి ఆయన ఇక్కడ స్పష్టంగా చెప్పడం అనేది జరిగినది కాబట్టి అక్కడ పేదలు ఆ విధంగా చెప్పిన తర్వాత అతను మాట్లాడుచు లోపలికి వెళ్ళి వెళ్లి ఉండెను వెళ్తున్న తర్వాత వెళ్లిన వెళ్ళిన తర్వాత అక్కడ చాలా మంది ఈ కొరీలు చేసినట్టు ముందుగానే ఎప్పుడైతే పేదలు తీసుకొని వస్తామని చెప్పేసి అనుకుంటారు అప్పుడు ముందుగానే కోరికి సిద్ధపరుస్తాడు అనమాట వాళ్ళ బంధువులని వారి ఇంటి వారిని ప్రతి ఒక్కరు కూడా మాకు ఈ రోజు పేదలు వస్తున్నాడు మా ఇంటికి దేవుడు నాకు మాట్లాడాడు దేవుడు యొక్క దూత ఈ విధంగా చెప్పినాడు కాబట్టి పేదలు వస్తాడు కాబట్టి దేవుడు మాట్లాడమని ఆయన రమ్మని చెప్పి నువ్వు ఆయన పిలిపించున్నాయని ఇస్తాడు అని చెప్పేసి తన బంధువులని తన మిత్రులని చాలా మందిని అనేక మందిని తన ఇంటికి ఆయన పిలిపించుకునేవాడు ఎక్కడున్నాడు పిలిపించుకున్న తర్వాత అప్పుడు ఏమంటే అప్పుడు పేదలు అడుగుతుంటాను కొన్నేళ్లు నేను నిలిచున్నావు అయితే ఎందు నన్ను పిలుచున్నావు అని చెప్పేసి ఆయన అడిగినప్పుడు అందుకు కొన్నేళ్లు ఏమంటారంటే నాకు ఈ విధంగా జరిగినది నాకు ప్రబు దూత ఈ విధంగా చెప్తున్నాడు అప్పుడు ఏమంటారంటే ఈ ఏమంటారంటే అప్పుడు ఏమంటే కొన్నేళ్లు ఇవన్నీ కూడా పేదలకు ఆ పేదకు చెప్పడం జరిగే జరుగుతూ ఉంటుంది ముప్పై రెండో వర్షంలో ఏమంటుంటే పేదలను మారు పేరు గల శ్రీమను పిలిపించుముద్రకు దనున్న చర్మకారు ఇంట్లో ఉండి ఉన్నాడు అని చెప్పడం జరుగుతుంది దాని తర్వాత ఏమంటుందంటే అప్పుడు పేదలు ఒక మాట చెప్తుంటాడు నేను ఒక దినాన నేను ఎంతో ఆకలిగా ఉన్నాను సమయంలో మూడు గంటల ప్రాంతంలో నేను ఆకాశ నేను మిత్ర మీద నా వారు వారు ఆహారం చేస్తున్నారు నేను మిద్ద మీద ఎక్కి నేను ప్రార్థన చేస్తున్న సమయంలో ఒక పెద్ద చెంగు ఆకాశం నుండి దిగి వచ్చి అనేకమైన పక్షులు అనేకమైనవి ఆ ఒక చెంగులో ఉండి ఉన్నవి అయితే వాటిని ప్రభు ఏం చెప్పానంటే నీవు వీటిని చంపుకొని తినుమని చెప్పిన్నాడు మొదటిసారి చెప్పినప్పుడు నేను పొద్దు ప్రభు నిషిద్ధమైనవి నేను వేటిని నేను తినను అని ఆయన చెప్పి ఉన్నాడు చెప్పినాడు అదే విధంగా రెండు కూడా ప్రభు నీవు తినుము అవి చంపుకొని తినుము అని చెప్పేసి అంటే మళ్ళీ రెండోసారు కూడా ఆ మాటని చెప్తుంటారు ప్రభు నిషిద్దమైనవి కూడా నిన్ను ముట్టలేదు అని అంటాడు మళ్ళీ మూడోసార్లు అదే విధంగా అన్నప్పుడు ఆకాశం ఉన్నట్టు ఆ చెంగు ఆ పక్షులన్నీ కూడా అవన్నీ కూడా పైకి చెంగుతో పైకి వెళ్ళిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది ఆ విధంగా జరిగినక అప్పుడు ఏమంటారంటే పేదలు ఏమంటారంటే అప్పుడు నోరు తెరిచి ఈ నేను దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించున్నాను అవును దేవుడు పక్షపాతి కానే కాదు దేవుడు ప్రతి ఒక్క మానవుని ఆయన స్వరూపంలాగా ఆయన తయారు చేసిన వాడే ఉండి ఉన్నాడు కాబట్టి దేవుడు పక్షపాతి కాదు ప్రతి ఒక్క మానవుని ఆయన ప్రేమించే వాడే ఉన్నాడు కుల మత భేదం ఏని కూడా దేవునికి లేనే లేదు కేవలం ఆయన బిడ్డలమే అందరము ఎవరైనా సరే అది మనము దేవుని యొక్క బిడ్డలమైన సరే వేరే సరే ఎవరైనా సరే అందరూ కూడా దేవుని దేవుని దృష్టికి సమానంగానే ఉన్నాం అందరం కూడా దేవుని బిడ్డలమే ఉన్నాం ఒక కుటుంబంలో ఐదు ఐదు రూపండి వారందరినీ తల్లిదండ్రులు సమానంగానే చూస్తారు ఒకరిని ఎక్కువగాని ఒకరు తక్కువ గానీ చూడవచ్చు కానీ కొన్ని సందర్భాల్లో అందరినీ కూడా సమానంగానే వారు చూసే ఉన్నారు ఈ లోకంలో తల్లిదండ్రులే ఈ విధంగా చూస్తున్నప్పుడు మన పరమ కుమారి పరమ తండ్రి ఆయన దేవుడు ఎంత మంచిగా మనల్ని చూసేవాడై ఉన్నాడు అందరినీ ఆయన పక్షపాతి కానే కాడని అప్పుడు పేదలు అంటాడు నేను నిజంగా గ్రహించున్నాను పక్షపాతి కాదని చెప్పేసి ఆయన తెలుసుకున్నానని చెప్పిన వాడే కాబట్టి ప్రతి జనము ఏమంటున్నారంటే పేదలకు ఇంకో ముఖ్యమైన మాట ఏంటంటే పదో అధ్యాయము అపోస కార్యము ముప్పై వచనం ప్రతి జనములోను ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వారిని ఆయన అంగీకరించును ప్రతి జనములోను అది ఏ జనమైనా కాని ఏ జనమైనా సరే గాని ఏమంటున్నా అంటే ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వారిని ఆయన అంగీకరించును ఎప్పుడైతే నీతిగా నడుచుకుంటామో నీతి అంటే దేవుని యొక్క వాక్యమే నీతి ఏంటది దేవుని యొక్క వాక్యం ప్రకారం మనం నడుచుకుంటే మనం నీతి మంతులం అవుతాం అదేవిధంగా దేవుని కృప ద్వారానే మనం నీతి మన స్వనీతి చూసినట్లయితే మొదటి గుడ్డల్లాగా ఉన్నది దేవుని యొక్క వాటలు కాబట్టి ఏంటంటే మన మన క్రియలు కాదు కానీ కేవలం ఆయన కృప ద్వారానే మన రక్షన పొందినా మన దేవుడు నీతి క్రీడాన్ని మనకు ఇచ్చేవాడే ఉన్నాడు ఎప్పుడైతే ఈ రక్షణ మనం కాపాడుకుంటూ కొనసాగుతూ మన జీవితాన్ని మనము మనము వెళ్తుంటామో దేవుడే మనల్ని భద్రపరిచేవాడై ఉన్నాడు కాబట్టి నీతిగా మనం నడుచుకుని ఆయన అంగీకరించి ఆయనకు మనం భయపడి మనం జీవించవలసిన వారమై ఉండి ఉన్నాము యేసుక్రీస్తు అందరికీ ప్రభువు ఆయన ద్వారానే దేవునికి సమాధానకరమైన స్వార్థ ప్రకటించబడును అని చెప్పడం అనేది జరిగింది అయితే యోహాను బాప్తి ప్రకటించిన తర్వాత గణిలీ మొదలుకొని కొన్ని యుధక అంతటా కూడా ప్రసిద్ధి సంగతి మీకు తెలియవు అదేమనగా దేవుడు నదుడైన పశుద్ధాత్మతోనూ శక్తితోను అభిషేకించుడని దేవుడు తోడై ఉంటే గనక ఆయన మేలు చేయించు ఆ చేత విడిపోవడర్నీ స్వస్థపరచు సంచుచూ ఉండెను దయ్యములు వెలగొట్టిన వాడు ఉన్నాడు అదేవిధంగా పేదడు కూడా చాలా స్వస్థత కార్యాలు ఆయన జరిగించిన ఉన్నాడు అనేకమైన కార్యాలు చేసిన ఉన్నాడు వివిధ దేశం కూడా ఆయన సాక్షులుగా ఆయన వేలాడకించిన వాడై ఉన్నాడు దేవుడు మన ప్రభుత్వ స్క్రీస్తు మూడో దినాన ఆయన లేపిన వాడేమి ఉన్నాడు ప్రభు ఏస్తూ ఆ ప్రభుని ఏ స్క్రహిస్తూ పునరుదారులైన చనిపోయిన తర్వాత ఏ స్క్రీస్తును దేవుడు లేపిన లేపి ఆయన్ను తన కుడి మీద అయన ఆసీనుడుగా ఇప్పుడు చేసుకుని ఉన్నాడు ఇప్పుడు ప్రభు నేస్కృస్తూ మన కొరకు తండ్రి అయిన దేవుని విజ్ఞాపన చేస్తున్నారు ఏమంటున్నాడు అంటే ప్రభు మీరు తండ్రి మీరు నా బిడ్డలన్నారు మీరు ఎందుకంటే ప్రభు ఈ లోకాన్ని లోకానికి వచ్చి ముప్పై మూడున్నర సంవత్సరాలు ఆయన జీవించిన వాడు అన్నాడు ముప్పై సంవత్సరాలు జీవించినప్పుడు ఆయన ప్రతి ఒక్కరు తెలుసు ఆకలి ఏంటో తెలుసు మిత్ర అంటే ఏంటో ఆయనకు తెలుసు మళ్ళీ అదే విధంగా ప్రతి ప్రతి ఒక్క విషయం కూడా ఆయన తెలుసు ఆయన అలసిపోవడము ప్రతి ఒక్కరు కూడా మానవుల గురించి ప్రతి ఒక్క విషయం ఆయన తెలుసు కాబట్టి ప్రవణ్ యేసుక్రీస్తు ఏం చేశాడంటే ఆయన తల్లి యొక్క కుడిపాషం నాశనుడై మన కొరకు ఇప్పుడు విజ్ఞాపనుడు చేస్తూ ఉండిన వాడే ఉన్నాడు దేవుని కుడిపాషం ఇప్పుడు మన కొరకు విజ్ఞాపనుడు చేస్తూ ఉన్నాడు కాబట్టి ప్రవణ్ యేసుక్రీస్తు ఏమని చెప్తున్నాడు అంటే నలభై ఏళ్ళు యేసుక్రీస్తు నా వారు బాబు తీసుకుని ఆజ్ఞాపించను తర్వాత కొన్ని దినములు తల ఎత్తు ఉండమని వారిని వేడుకొనను ప్రవణేశ్వీస్తు నామం బాప్తి పొందునే మానవులకు రక్షణ అయ్యి ఉండి యేసుక్రీస్తు నామం మనకు రక్షణ అయి ఉంది ఉన్నది యేసుక్రీస్తు నామం తప్ప వేరే ఏ నామం వల్ల కూడా రక్షణ లేనేలేదని చెప్పేసి అపోవధ్యా పనులు వర్షంలో తయారు ఏ నామం వల్ల రక్షణ లేదు కేవలము ఈ యొక్క ప్రవణేశ్వస్తు నామం వల్లనే రక్షణ కలుగుతుంది ఆయన మనకు జీవం అయి ఉన్నది ప్రవణేశ్వరు నేనే మార్గము చెప్పిన కేవలం ప్రభు నేను కాబట్టి ఎవరైతే ప్రభు నేసీ నమ్ముకుంటారో ఎవరెందు ఎవరైతే ఆయన విశ్వాసం ఇస్తారు ఎవరైతే ఆయన బాప్తిసం పొందుతుంటారో ఎవరైతే తమ యొక్క బాప్తి పొందిన తర్వాత తన జీవితాలను చివరి వరకు మరణం వరకు నమ్మకంగా ఉండి కాపాడుకుంటారో అటు వారే దేవుని యొక్క రాజ్యంలోనికి చేరగలిగేవారే ఉండి ఉన్నారు ఎందుకంటే మోస ఒక సందర్భంలో ఒక మాట చెప్తుంటాడు ప్రభు ఆ ఈ యొక్క నాయక నీ యొక్క జీవగ్రంథంలో నుండి నా పేరు తుడిచివేయము అని అంటే మన పేరు ఎప్పుడైతే బాపో మన పేరు ఆయడం అనేది జరుగుతుంది ఎప్పుడైతే మనము చివరి నమ్మకంగా ఉండలేకపోతే అప్పుడు ఒకవేళ జీవగ్రంథంలో నుండి మన పేరు తుడిపేయడం కూడా జరుగుతుందని ఆ మోస చెప్పడం అనేది మోస ఉద్దేశం ఏమి అని అప్పుడు ఏమంటే ప్రభు ఆ మోస ఏమంటున్న నీ యొక్క జీవగ్రంథంలో నుండి నా పేరు తుడిచివేయము అని చెప్తూ ఉండి ఉంటాడు కాబట్టి మనం బాప్తిజం పొందడము వరకు ఒక ఎత్త అయి ఉన్నది బాప్తిజం పొందిన తర్వాత మరణం వరకు నమ్మకంగా జీవించేది అది ఒక ఎత్త అయింది ఉన్నది ఎందుకంటే బాప్తి పర్వక రాజ్యానికి వెళ్ళాలంటే అది సామాన్యమైన విషయం కాదు ఎందుకంటే ప్రభు నేజ్ విషయం చెప్పాడంటే నేను పరిశుద్ధులు కనుక మీరు ఉండండి అని చెప్పిన్నాడు కాబట్టి ఆయన పరిశుద్ధులుగా ఉన్నాడు కాబట్టి పాపానికి ఎలాంటి కూడా స్థానం అనేది లేదు ప్రభుని ఏ స్పృహిస్తూ ఎంత పరిస్థితుల్లో మనం కూడా అంత పరిశుభ్రంగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు కాబట్టి అలాంటి జీవితాలు మనం ఎప్పుడైతే జీవిస్తుంటామో అప్పుడు ప్రభువుకు మనం ఎప్పుడైతే ప్రీతికరంగా ఉంటామో ఎప్పుడైతే ఆయన సంతోషపెడతామో ఎప్పుడైతే ఆయన నామాన్ని మనం ఉచ్చరిస్తామో ఎప్పుడైతే ఆయన ప్రార్థన చేస్తుంటామో ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యాన్ని మనం పఠిస్తుంటామో దేవుడు మనకు ఎన్నో కార్యాలు మన యొక్క జీవితంలో ఆయన చేసిన వాడే ఉంటున్నాడు ఈ లోకంలో ఎక్కడ కూడా శాంతి సమాధానం అనేది ఎక్కడ దొరకదు కేవలం ప్రభుత్వనే ఆయన పాదాల చింతనే సమస్తాన్ని మనం దొరికేవారు ఆయననే మనకు ఆధారము ఆయననే మనకు దిక్కు ఒక సందర్భంలో రాజుల రాజుల గ్రంథంలో రాయపడింది ఏంటంటే ఇసుకే ప్రార్థనిస్తాడు ప్రభువా నీవే మాకు దిక్కు ఈ యుద్ధంలో చేయడపు మాకు శక్తి చాలు నీవే మా దిక్కు అంటాడు అలాంటి ప్రార్థన మనం చేయవలసిన వారమే ఉందాం ప్రభువా నీవే మా దిక్కు నీవే మా ఆధారం నీవే మా ధైర్యము నీవే మా కుండ నీవే మా కోట నీవే మా సమస్తం ఉన్నావు అని మనం ప్రార్థన చేయవలసిన వారం ఏమైనా ఉన్నాం కాబట్టి ఇంతవరకు మనం తెలుసుకున్న విషయాలు ఏంటంటే మనం కొన్ని యొక్క జీవితాన్ని మనం చూసుకున్నాం కొన్నేళ్లు చాలా భక్తి పరుడు అయి ఉంటున్నాడు చాలా మంచి కార్యాలు చేస్తూ ఉంటున్నాడు అదే విధంగా వంద మందికి అధిపతి అయి ఉంటున్నాడు చాలా మా ఊర్లో మంచి పేరుంది కలిసే ఊళ్ళో అదేవిధంగా మంచిగా ఆయన జీవిస్తూ ఉంటున్నాడు కానీ ఇంత ఒకటి తక్కువ ఉండాలి లేదంటే రక్షణ అనేది లేదు ఏసు కు్రీస్తు ద్వారా రక్షణ కలుగుతుంది అయితే ఎప్పుడైతే ఈ పేదలు వచ్చి ఏసు గురించి ఆయన జనము మరణము పునరుద్ధానము సువార్త ప్రకటిస్తాడో అప్పుడు ఆ యొక్క కొన్నేళ్ళు అదేవిధంగా తన ఇంటి వారందరూ కూడా రక్షణ పొందారు బాబు తీసిన ఉండి ఉన్నారు కాబట్టి లోకంలో ఎన్ని ధర్మ కార్యాలు చేసినా ఎన్ని మంచి పనులు చేసినా ఎంతమందికి రోజుకు ఆహారం పెట్టినా వస్తువు దానం చేసినా ఎన్ని చేసినా ఇన్ని దానాలు చేసినా కానీ కేవలం ప్రభు ఏస్తే మన రక్షణ మార్గం ఆయన నమ్ముకుంటేనే మనకు రక్షణ దొరుకుతుంది అంతకుంచి వేరే వేరేది ఏది కూడా ఏ గుండేదైనది కాబట్టి ఏసు మందు బాబు తీసిన పొంతే మనం దాని తర్వాత మనం చనిపోయేంత వరకు నమ్మకంగా జీవిస్తే వాళ్ళు ఒక మనం నిలడానికి అర్హులంగా అవుతుంటాం అది విధంగా అప్పసిన పౌరులు చెప్తుంటారు ఏంటంటే నా కొరకు నా పరువు సుధో నా కొరకు నీతి గిరిటం ది అని ఆయన చూసి చెప్పేవాడు ఏమిటాడు ఆయన కొరకు నీతి కిరటంపినది కాబట్టి మనం కూడా అప్పసులైన పౌరులను మనం ఆధారం చేసుకుని అపోసిన అప్పసులైన పౌరులు ఏమంటే ప్రభు నేసరి పోలి నడుస్తున్న ప్రకారం కాబట్టి మనం అప్పసులైన పౌరులు చెప్పిన మాటల్ని జ్ఞాపం చేసుకుంటూ మన ప్రభుణేశ్వరి చూపించిన మార్గంలో మనం వెళ్తూ ఆయన ప్రభుణేశ్వరిని చూపించిన దారిలో ఆయన చెప్పిన మాటలను మనం లేఖనాలను పరిశీలిస్తూ దాన్ని కైకుంటూ మనం ఎప్పుడైతే జీవిస్తుంటామో అప్పుడు తప్పకుండా మన పరలోక రాజ్యానికి మనం వెళ్లే వారమే ఉండుదాం మనకు గమ్యము మన ఒక దాని కొరకు మన ప్రయాసము చేయవలసిన వారమై ఉండి కాబట్టి ఏదేమైనా మన ప్రభుత్విస్తే సదాకాలము మనందరికీ తోడే ఉండు ఆయన గృప నిరంతరము మన మధ్యలో ఉండి మనల్ని కాపాడి మనల్ని భద్రపరిచి మనల్ని నడిపించేది ఉండి ఉన్నది కాబట్టి చిన్న ప్రార్థన ప్రార్థించుకుందాం ప్రేమ కలమా తండ్రి మీరు చెల్లించుకుంటూ తండ్రి ఇంత వరకు మీరు తండ్రి మీ యొక్క లేఖనాల ద్వారా మాతో మాట్లాడే విధానం బట్టి వందలా చెల్లించుకుంటున్నాం మాములు తండ్రి మా యొక్క తండ్రి మా మా యొక్క ఏది కూడా లేదు కానీ కేవలం మీ కృప ద్వారానే మేము మాకు నీతిని అనుభవించి మమ్మల్ని పవిత్రపరిచే విధాన్ని బట్టి వందలా చెల్లించుకున్నాం తండ్రి మా యొక్క మరణ పర్యాయంత వరకు నీకు నమ్మకంగా జీవించిన అదే విధంగా తండ్రి నీ కొరకు మేము జీవించిన సహాయం తెచ్చేయండి సమస్త మహిమ గంతా ప్రభావిస్తూ నీకే చెల్లిస్తున్నాం కొద్ది విన్నపాలుస్తున్నావు మిగిలి మేముతో ప్రతిమాని వేడుకుంటున్నాము తంది ఆ